గణపతి కవీకవీనాపమశ్రవస్తరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోద సాదనంధిపత శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా పూర్ణ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి అది అనర్థని చెప్పాను నేను మర్చిపోయాను అనర్థది అది మంత్రంలో లేదుగా ఇక్కడ అది శాంతి పాఠంలో భాగం ఎనివే సో న్యాయవిరోధో సవయవస్య అనేకాత్మకస్ క్రియావత నిత్యవానుపబత్తే నిత్యత్వంచ ఆత్మన స్మృత్యాది దర్శనాత్ అనుమీయతే మీకు ఇక్కడ మీరు గమనించారో లేదో నేను గమనించావో చిన్న చిటుకు చిటుకు కాదు కిటుకు మీరు గమనించారో లేదో అదేమంటే పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టడం గురించి కదా మనం మాట్లాడుతున్నాం పరబ్రహ్మని జగత్తు పుట్టడం గురించి మాట్లాడుతుంటే సడన్గా ఆత్మకి పుట్టుకు ఉందా లేదా అనే టాపిక్లో విడిగేరేమిటి అది కదా సడన్గా ఆ టాపిక్ మారినట్టుగా అనిపిస్తుంది వాస్తవానికి మీరు గమనించండి మన ఫిలాసఫీ ప్రకారం పరబ్రహ్మయే జగద్రూపంగా ప్రకటమవుతాడు విష్ణు హరిదేవ జగత్ జగదేవ హరి మట్టియే కుండా బాణ మూకుడు ఇన్ని రూపాలుగా ప్రకటమవుతుంది అలా ఉపాదాన కారణంగా మట్టి బంగారం ఉపాదాన కారణం ఆభరణ ప్రపంచాన్ని అదేవిధంగా ఈశ్వరుడు ఈ జగత్తుకి ఉపాదాన కారణం కాబట్టి జగత్తు పుట్టింది అంటే ఎవళ్ళు పుట్టినట్టు ఈశ్వరుడు పుట్టినట్టు ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అంటే పుట్టాడు జీవుడు పుట్టాడు ఒక జీవుడు ఆ పిల్లవాడుగా పుట్టాడు అలాగే జగత్తు పుట్టింది అంటే ఆ పరమాత్మ జగద్పంగా పుట్టింది జగత్తు పుట్టింది అంటే అర్థం జగత్తు యొక్క పుట్టుక కాదది పరబ్రహ్మ యొక్క పుట్టుక ఏమండి అది అంగీకారం కాదు అదేవిధంగా ఆత్మకి పుట్టుక అంగీకారం కాదు కాబట్టి ఆత్మకి పుట్టుక స్వీకరించడము ఎట్టిదో పరమాత్మ జగద్రూపంగా పుట్టాడు అని స్వీకరించుట కూడా అట్టిదియే అర్థమైందండి అందుకోసం ఆయన అలా కలిపి మాట్లాడుతున్నారు ఆత్మకి పుట్టుక ఉందా లేదా చెప్పండి లేదు ఉన్నట్టు భ్రాంతి అలాగే పరమాత్మకి జగద్రూపంగా పుట్టుక లేదు భ్రాంతియే ఉన్నట్లు భ్రాంతియే అర్థమైందండి అది కనెక్షణం పరమాత్మకి జగద్ూపంగా పుట్టుక ఉంది అని మీరంటే ఆత్మకి కూడా ఒక పశువుగానో పక్షిగానో మనిషిగానో పుట్టుక ఉంది అని స్వీకరించినట్లు అవుతుంది రెండో ఒకటే టాపిక్స్ వేరువేరు టాపిక్లు కాదు కాబట్టి పరబ్రహ్మ జగద్ూపంగా పుట్టేసింది పుట్టేసింది అన్న ఆత్మకి పుట్టుక పుట్టేసింది పుట్టేసింది అన్న ఒకటే రెండో ఒకటే అండ్ దేర్ ఆత్మ అజహ అంటే పరబ్రహ్మ కూడా అజహాయే మరి పరబ్రహ్మ అజహ అయితే మరి ఈ జగత్తు మాట ఏమిటి ఈ జగత్తు కల్పనయే తప్ప యథార్థముగా పుట్టినది కాదు అవతారం కూడా అంతే జగత్తు ఏదో వీడు జీవుడు ఏదో ఆత్మజీవుడుగా పుట్టడము పరబ్రహ్మ జగత్తుగా పుట్టుట పరమాత్మ అవతార రూపుడై పుట్టుట ఇవన్నీ కూడా ఒకటే అంచేతనే అవతారం కూడా యథార్థంగా పుట్టుక అనేది ఏమీ లేదు యథార్థంగా పుట్టడం అనేది ఏదీ లేదు అజోపిసన్నవియ్య ఆత్మ నేను పుట్టుక లేని వాడను అయినప్పటికీ పుడుతున్నాను ఎలా పుడుతున్నాను ఆత్మ మాయయా మాయాచే పుట్టుతున్నాను మాయాసే జో హోతా హై ఓ అసలుమే నహి హోతాహ్ మాయతో ఏదవుతుందో అది వాస్తవంగా అవ్వదు అంచేతనే శ్రీరాముడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టాడు అంటూ ఉంటే హడావిడి చేయటం అన్నది అది ఆధునిక కాలంలో వచ్చింది నాకు కనువిప్పు ఈ రామనవమి ఈ వేళ చేసుకోవాలా రేపు చేసుకోవాలా అని పెద్ద దెబ్బలాట ఎవరో అరడదని మంది వచ్చి నన్ను అడిగారు నేనన్నాను ఎప్పుడప్పుడు చేసుకోవాయా దీనికోసం పెద్ద ఇష్యూ ఏం కాదు నీకు తిథి మీద శ్రద్ధ ఉందా నక్షత్రం మీద శ్రద్ధ ఉందా నువ్వు చూసుకో నీ మనస్సులో నువ్వు చూసుకో కాదు మీదే నాకేదీ లేదు నన్ను నువ్వు దృష్టాంతంగా తీసుకోకు నువ్వు నీ సంగతి చూసుకో నువ్వు నా సంగతి నువ్వు అడగద్దు నీ సంగతి చూసుకో నీకు తిథి ముఖ్యమా నక్షత్రం ముఖ్యమా నువ్వు చెప్పది అంటే చిన్నప్పటి నుంచి సంధ్యావందనంలో ఎప్పుడూ నక్షత్రం చెప్పలేదండి శుభ నక్షత్రే శుభయోగే అని కొట్టేయడమే తప్ప తిథి మటుకు మాకు తిథే అయితే తిథి ప్రకారం చేసుకో శనివారం అయినట్టుంది తిథి ప్రకారం మరి భద్రాచల నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ఇంపార్టెంట్ వాళ్ళు ఆదివారం నాడు చేసుకుంటున్నారు పునర్వస నక్షత్రం ముఖ్యం పెట్టుకుని వాళ్ళు ఆదివారం చేసుకుంటున్నారు మీకు తిథి ముఖ్యం నవమి తిథి కావాలంటే శనివారం చేసుకుంటారు దీనికోసం కొట్లాట ఎవడు చెప్పేటండి ఈ కొట్లాటకి ఏమైనా అర్థం ఉందండి వీళ్ళు ఇంత శాస్త్రాలు చదివి తేల్చింది ఏమిటి నేను సూక్ష్మంలో మోక్షం నేను వీళ్ళు ఇంతకంటే చెప్పేది ఏం లేదు వాడు కూడా చెప్పేదింతే ఇంతకీ ఆ సందర్భంలో నాకు కనువిప్పు శ్రీరామనవమి నాడు శ్రీరామ కళ్యాణం అనేది ఒకప్పుడు ఉండేది కాదు మరి ఏముండేది శ్రీరామ వ్రతం ఉండేది సత్యనారాయణ వ్రతం ఉన్నట్టుగా శ్రీరామ వ్రతం ఉండేది శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ట చేసి మీరు పూజాది చేయటం శ్రీరామ్ రామాయణం హానుమంత్రం ఇదేది వ్రతం ఉండేది వ్రతం చేసుకునేవారు రామవ్రతము అని ఆ తర్వాత ఈ కళ్యాణాలు బాగా పాపులరైజ్ చేసి పెట్టారు మీరు వీళ్ళని వాడి నిద్రలో వాడిని టచ్ చేస్తే కళ్యాణం ఉంటాడు చూసి రోజు కళ్యాణమే ఎక్కడ పడితే అక్కడ కళ్యాణం కళ్యాణం తప్పింకేం లేదు ఈ కళ్యాణాల ఇది కొత్తగా మొదలైంది ఈ కొత్తగా అంటే నిన్న ఇవాళ మొదలు కాలేదు ఎప్పుడో మొదలైంది వంద ఏళ్ల క్రితం మొదలైంది అది మొదలైన తర్వాత ఆ గాడుపు గాడుపు గాలి అనమాట ఆ గాడుపు అలా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఇటు శివుడికి పట్టేసింది శివుడికి కళ్యాణం తర్వాత ఇప్పుడు హనుమంతుడికి కూడా కళ్యాణం చేసేస్తున్నారు వీళ్ళ తస్సది హనుమంతుడికి కళ్యాణం ఏమండి రామరామ రామరామ అండి అంత అంతకంటే మీరేం చేయగలరు హనుమంతుడికి కళ్యాణం చేసేస్తున్నారు హనుమంతుడు దండలు బాగా వీళ్ళే హనుమంతుడి తరఫున ఏం దండ తీసుకెళ్ళి ఆవిడ వాళ్ళు వేసి ఆవిడ వచ్చిన ముక్కు మీద వేలు వేసుకోవాలి ఇంకా తగ్గ ఏం చేయలేరు మీరు ఈ కళ్యాణాల గాడుపు అది భద్రాచలానికి కూడా తగిలి రామ కళ్యాణంలో మొదలెట్టారు అసలు ఉన్నది వ్రతమే అని చెప్పాడు చెప్తుంటే పోయినా ఆయన చెప్పిన దాన్ని ఏదో ఒక కొత్త పాయింట్ ఎదురు కదా వినొచ్చు కదా ఆయనే కాదని లేదు ఆయన్ని ఉతికేసేసారు వీళ్ళు నలుగురు బట్టలు సాగ్ బట్టలు బిగింపుగా ఉతికేసేసారు దాదాడు పాపం ఆయన బ్యాక్ ట్రాక్ అయిపోయాడు పద్మనాభ శర్మ అని ఒక ఆయన ఏదో ఎక్కడో పట్టుకొచ్చాడు పాయింట్ ఓ పండితుల దగ్గర ఎక్కడో పట్టుకొచ్చి చెప్పాడు ఆయన సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆత్ అవతారంలో కూడా పుట్టుక అనేది వాస్తవం కాదు కల్పితమే మీరు చేసుకోండి మీరు పండగలు ఎన్నైనా చేసుకోండి రామనవం పండగ చేసుకొని మీరు రాముడికి మీరు భజన చేయండి రామనామాన్ని జపించారు అన్నీ చేయండి ఈవేళ రాముడు పుట్టేయడానికి కూడా మీరు హడావిడి చేయండి ఏమి తప్పు కాదు కానీ అదంతా కూడా కల్పితము జగత్తు మిథ్య ఇదంతా కూడా మిథ్యలో భాగమే ఆ విషయాన్ని విస్మరించవద్దు నిజంగా పుట్టేసేడు అంటే అది శోభగా ఉండదు మీ కళ్యాణాల కోసమని మీ ఉత్సవాల కోసమని భగవంతునికి లేని పుట్టుకని ఆపాదించటము సరికాదు ఉడికి అలా మేక్ బిలీఫ్ అయ్యా మేము అలా పెట్టుకున్నాం పూజకి దానికి అని అంటే తప్పు లేదు అది సంగతి అవతారాలకు కూడా పుట్టుకనేది ఉండదు మీరు భగవద్గీత చూస్తే స్పష్టమే న్యాయ విరోధం కూడా పరమాత్మ పుట్టేశాడు అంటే ఇంకా పరమాత్మని మీరు పరమాత్మ కాకుండా చేసేసారు అయిపోయింది పరమాత్మకు మార్దీయాతున్నాయి అయిపోయింది జడ్జి గారు లంచం పుట్టేసుకున్నాడు అంటే ఇంకా అయిపోయింది తుమ్మే తుమ్మనే మారుది ఆయించుకో ఇంకా అతన్ని కాదు అతని గురించి నేనంటా ఏదో జడ్జి అని ఇంకా ఏదో న్యాయ వ్యవస్థని ఏదో విన్నా అది ఒకటి ఉంది దానికి భయపడుతున్నారు వీళ్ళందరూ వీళ్ళు గుండెలు తీసిన బంతులు రాష్ట్రాలని దేశాలని కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు వీళ్ళు దేవాంతరుస్తారు వీళ్ళనే ఆ జడ్జి జడ్జి అంటే బక్క పిచ్చి ఉంటాడు ఎక్కడో ఒక ఆయన ఆయన అక్కడ ఆ టేబుల్ మీద కూర్చొని ఆ బిల్డింగ్ కూడా ఏమంటే గొప్పగా ఏముండదు మ్యాజిస్ట్రేట్ కోర్టు అక్కడ పూర్వం ఈ పంకా ఉండేది ఇలా ఇలా తాడు రాగిది ఉంది ఇంకా ఇప్పటికీ ఉందేమో కూడాను అలాంటి చోట చోట కూర్చుని ఉంటాడు ఓ చిన్న కట్ట కూర్చుకునే ఆయన జైల్లో పెట్టరాబి ఏంటంటే పెట్టాల్సిందే ఇంకా ఇదొకటి ఇంకా అది కాపాడుతోంది సమాజాన్ని ఇంకా అదొకటి మిగిలి ఉందని సంతోషపడ్డాం ఇసుకోపి మారదియా ఇంకేం మిగలలేదు ఆ రకంగా పరమాత్మకి బ్రహ్మ యథార్థమైన భర్తను పెట్టేసేవంటే దేవుడు పుట్టేశాడు పుట్టేశాడని ఇంకా అది పెర్మనెంట్ చేసేస్తే ఇంకేం మిగలలేదు శూన్యవాదంలో వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే నిత్యమైంది ఇంకేం మిగవలేదు ఏది పుడుతుందో అది గిట్టి తీరుతుంది కాబట్టి ఆ నిత్యత్వ అనుపత్తే నిత్యత్వం చే ఆత్మన దర్శనాత్ అనునీయతే తద్విరోధ ప్రాప్నోతి అనిత్యత్వే తర్వాత భవత్కల్పనానర్థక్యంచే ఇంకొకటి దీని మీద ఇంకొక అబ్జెక్షన్లు ఏవో చూస్తున్నారే ఏమిటంటే నీవు ఈ సృష్టి నిత్యము ఆత్మ నిజంగా పుట్టేసింది అని మీది అంటే ఆత్మ పుట్టిందంటే బ్రహ్మ పుట్టిందనే బ్రహ్మ పుట్టిందంటే జగత్తుగా పుట్టిందని ఆత్మజీవుడుగా పుట్టినట్టుగా బ్రహ్మ జగత్తుగా పుట్టిందని రెండు ఒకటే ఆ విధంగా నిజంగా పుట్టింది అంటే ఆత్మ అనిత్యం అయిపోతుంది ఆత్మ అనిత్యం అయిపోతే అన్నీ విరోధాలే ఎందుకంటే ఆత్మే కనుక అనిత్యమైతే కర్మకాండ కోసం కదా నువ్వు ఇదంతా చేశావు పరబ్రహ్మకి జగత్తుగా పుట్టకపోతే వాళ్ళ వాళ్ళ సమస్య ఏమిటి పరబ్రహ్మకి జగత్తుగా యథార్థమైన పుట్టుక లేదు అంటే జగత్తు కల్పితము అంటే కర్మకాండ వ్యర్థం అవుతుంది అది కదా వాడి సమస్య అది కదా వాళ్ళ సమస్య అది కదా ఓకే నీ సమస్య అది కదా దానికి పరిష్కారం ఏమిటి చెప్పాడు వాడు ఆత్మ పుట్టిందేని పరిష్కారం చెప్పాడు ఆత్మ అంటే పరమాత్మే ఆత్మ పుట్టింది అంటే ఆత్మ అనిత్యం అవుతుంది ఆత్మ అనిత్యం ఎప్పుడైతే అయిందో ఇంకా కర్మకాండ వ్యర్థం ఆత్మ నిత్యమైతే కర్మకాండకు ప్రయోగం కానీ ఆత్మ అనిత్యమయ్యే పక్షంలో ఆత్మ అనిత్యం వీడు కర్మ చేయడం ఎందుకు పుణ్యం పోగొట్టడం ఆత్మ అనిత్యం కదా ఇప్పుడు ఏదో ఏదో ఏదో కంట్రీలోనో మీరు డబ్బు సంపాదించచ్చు ఎంతైనా కానీ ఇంటికి పట్టుకెళ్ళకూడదు అక్కడే ఖర్చు పెట్టేయాలి ఎంతైనా సంపాదించవచ్చు కానీ అక్కడే ఖర్చు పెట్టేయాలి ఎన్ని భోగాలైనా అక్కడే ఖర్చు పెట్టేయాలి అప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ అవసరమైన భోగాలకి ఏదో కావాల్సింది సంపాదించి ఊరుకుంటారు రాత్రి పొగలు నిద్ర మానేసి కష్టపడి పనిచేయరు ఎందుకని ఇంటికి ఒకటి కదా ఆ రకంగా నువ్వు ఏం పుణ్యం చేసుకుంటావో చేసుకో ఆత్మ అనిత్యం అన్నారనుకోండి వీడింక స్వర్గానికి వెళ్ళి పుణ్యం చేయక్కర్లేదు ఎందుకని అనిత్యం కదా అప్పుడు కాబట్టి మళ్ళీ కర్మకాండ వ్యర్థం కర్మకాండక ఆనర్థక్యం ఆ విధంగా కూడా తప్పదు అదే ఆయన ఉంటున్నారు అర్యుత్ మీ ఫాలోయింగ్ దీంట్లో అంత కష్టమైనది ఊరికైనా స్వాదశంగా అలా అడిగాను భవత్ కల్పనానర్థక్యం చయా మీరు కల్పిస్తున్నారు ఏమని జగత్తు సత్యమని మీరు కల్పిస్తున్నారు జగత్తు సత్యం పరమాత్మ యథార్థంగా పుట్టాడు అని కల్పిస్తున్నారు ఆ కల్పన ఎందుకోసం చేశారు మీరు కర్మకాండను నిలబెట్టడం కోసం చేశారు కదా కానీ ఆ కల్పన కారణంగా ఆ కర్మకాండ కూలిపోతుంది నేలబాడదు అంటే ఏమైంది దేనికోసం మీరు కల్పన చేశాడో అది వ్యర్థమైపోలేదు అది ఎలాగో చెప్తున్నారు స్ఫుటమే వచే కర్మకాండానర్థక్యం ఈ పక్షమునందు అంటే ఆత్మ అనిత్యము అనే పక్షమునందు ఆత్మ అనిత్యం ఎందుకైంది మరి ఆత్మ పుట్టిద్దైతే అనిత్యం అవుతుంది ఏది పుడుతుందో అది అనిత్యం కాబట్టి ఆత్మ అనిత్యము అనే పక్షంలో కర్మకాండం ఈ అర్థము అనే సంగతి దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎందుకంటే కర్మకాండలో మీకు హోమో అది చేస్తే మీకు ఇమీడియట్గా ఏమి ప్రయోజనం ఉంది ఇమీడియట్గా మీ డబ్బాలో ఉన్న నెయ్యి అంతా బూడిదే కూర్చుంటుంది ఇలా ఎప్పుడైనా మీరు టీవీలో అక్కడ యజ్ఞాలు అవి చూపిస్తూ ఉంటారు హోమాల్లో విచూపిస్తూ ఉంటారు చూపించినప్పుడు మీకు ఒక ధోరణి కనపడుతుంది ఆ ధోరణ ఏమిటంటే ఆ డబ్బాలో మీ నెయ్యి తీసుకునేప్పుడు ఇలా నిండా తీసేసుకోవటం కొంచెం వస్తువు కదా వస్తువు మీ ఇంట్లో పోపు పెట్టుకునేప్పుడు ఎలా తీసుకుంటారో ఇలా తీసుకుంటారా అలా తీసుకెళ్ళారు కదా జాగ్రత్తగా చర్చతోటో దీనితోటో తీసుకుంటారు ఎదరోల వస్తువు కూడా అలాగే ఆలోచించాలి నెంబర్ వన్ నెంబర్ టూ అగ్నికి మంత్రం ముఖ్యం వాల్యూ ముఖ్యం కాదు సో ఓంకార సహితంగా అగ్నేయ స్వాహ అని మంత్రాన్ని స్పష్టంగా చెప్పి అగ్నేయ స్వాహ చిన్న మంత్రం ఒకప్పుడు పెద్ద మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని స్పష్టంగా చెప్పాలి బుద్ధి మింగేయడం కాదు సో స్పష్టంగా చెప్పి వెయ్యాలి ఇప్పుడు పూర్ణాహుతుందనుకోండి ఇంత నిషేధం లేదు మంత్రం స్పష్టంగా చెప్పాలి సప్తతే అజ్నే సమిధ సప్త జిఫ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయోని రాపురణ స్వాఘతేన స్వాహ అని వేయాలి అగ్నయే సప్తవత ఇదన్న మమ అని త్యాగం చెప్పాలి ఈ పనంత సక్రమంగా చేయాలి ఈ పనంతా సక్రమంగా చేయకుండా ఇది మింగేస్తో మంచిగా మంత్రం వచ్చిన వాళ్ళు మంచిగా చెప్తారు అదేం సమస్య లేదు హడావిడిగా చెప్పడం వీడియోలకి ఫోటోలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తర్వాత వీడియోకి ఫోటోకి అంటే కొంత దండిగా పడాలి అక్కడ ఆ మంట రావాలి ఆ మంటలో బొమ్మ కనపడాలి ఓంకారం కనపడాలి మా గురువు గడ్డం కనపడాలి ఆ మంటలో ఇవన్నీ పెడితే ఈ నాన్ అంతా దాంట్లో పెడితే అది పాడు చేసి అలా చేయకూడదు ఎస్పెషల్లీ వీడియోలో అవి తీస్తున్నప్పుడైనా మనం తోట షర్మిందా కన్నాహెవీ వీడియో వీడియో తీస్తున్నప్పుడైనా కొంచెం కాషస్గా ఉండాలి ఆ వస్తువుని అలా అగ్నిలోకి వస్తువు మీద శ్రద్ధ లేకుండా విసిరేయడనే ఫీలింగ్ కలిగి ఉండకూడదు ఈ కొంచెం నేను మిగిలిందనుకోండి దాంట్లో వేసేయటం ఇక్కడ ఏదైనా మిగిలిందో అవన్నీ తీసుకెళ్ళిన దిప్పుల్లో పారేయటం అలా చేయకూడదు ఇలా తీసేలా అలా చేయకూడదు అది వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది అది చూసి వాళ్ళకి శ్రద్ధకి భంగం కలుగుతుంది దీనికి ఏమో వస్తువు మీద శ్రద్ధ లేదనే ఫీలింగ్ కలుగుతుంది అలా చేయకూడదు తర్వాత మంత్రాలు చెప్పేప్పుడు ఏదో మీరు బడబుడు బడలా అన్నట్టుగా కాకుండా కొంచెం అర్థం చెప్పాలి సో ఇదంతా చెప్తున్నది ఎందుకంటే కర్మకాండని నిలబెట్టడం కోసం ఆత్మకి పుట్టుక నువ్వు చెప్పావు నాయన నిజంగా ఆత్మకి పుట్టుక నీ కర్మకాండ వ్యర్థం అవుతుంది ఎందుకంటే పుట్టిన ఆత్మ దిట్టుతుంది ఈ పుణ్యం అంతా పోగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి అదే అంటున్నారు అకృతాభ్యాగమకృత విప్రణాశ ప్రసంగా ఆత్మ పుట్టింది అనువంటే పుట్టడంలో ధనవంతులు ఇంట్లో పుట్టిందా భేదవాళ్ళ ఇంట్లో పుట్టిందా అంటే ఒక ఆత్మ ధనవంతులు వెళ్ళాలో పుట్టింది ఇంకో ఆత్మ భేదవాడి ఇంట్లో పుట్టింది ఎలా ఎందుకు ఉండాలి ఒక ఆత్మకి లాభం ఏమిటి ఇంకో ఆత్మగా నష్టం ఏమిటి పుట్టింది అంటే అన్ని ఆత్మలో ఒక్క రూపంగా పుట్టాలి ఈ ఆత్మలో ఆత్మలు అంటూ ఆ పెద్ద ఆత్మ ఒకటి కోడుగుడ్డు షేపు కూడా పై అది ఆకారం ఇదో పిచ్చి సో ఒక పెద్ద ఆత్మ ఆ ఆత్మ నుంచి బుల్లి బుల్లి ఆత్మలన్నీ ఈ బుల్లి బుల్లి ఆత్మలన్నీ పుట్టినప్పుడు ఆ పెద్ద ఆత్మ నుంచి ఒకటి డబ్బున్న వాడి కొంపలోనూ ఇంకోటేమో వేదవాడి ఇంట్లోనూ ఎందుకు పుట్టాలి అలా పుట్టకూడదు కదా అలా పుట్టుతున్నాయంటే ఆ పెద్ద ఆత్మకు ఏదో పక్షపాతం ఉన్నట్టుగానే ఏదో చెప్పాల్సి ఎందుకని అకృత అభ్యాగమ ధనవంతులు ఇంట్లో పుట్టిన ఆత్మ తాను ఇంతకుముందు చెయ్యని పుణ్యాన యొక్క ఫలాన్ని అది భేదవాడి ఇంట్లో పుట్టిన ఆత్మ తాను ఇంతకుముందు చెయ్యని పాపం యొక్క ఫలాన్ని అది అనుభవిస్తుంది తర్వాత ఆత్మ చచ్చిపోయింది అని మీరు అన్నారనుకోండి అంతవరకు చేసిన పుణ్యాలన్నీ కూడా ఫలం చాలా పుణ్యాలు గాల్లో కలిసిపోతాయి కృత విప్రనాశ అంతవరకు వీడేవో కొన్ని పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి అది ఒప్పుకుంటారా అది ఇప్పుడు ఇది ఎలా ఉందంటే రెండు వేల పన్నెండు వందల పన్నెండో సంవత్సరం జులై మార్చి ముప్పై ఒకటి వరకు కట్టిన ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ అన్నీ రెగ్యులర్ అయిపోతున్నాయి అన్నారు అనుకోండి అంటే అర్థం ఏంటి అంతవరకు మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులు అయిపోయాయన్నట్టుగా లేదా అలా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడా ఉండదు అలా మన ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దానికి పెనాల్టీ వేసి పెనాల్టీ వసూలు చేసి ఏదో చేయాలి ఇర్రెగ్యులర్ ఈజ్ ఇర్రెగ్యులర్ అంటే కానీ ఎలక్షన్స్ వచ్చి ముందు ఇర్రెగ్యులర్ అన్నీ రెగ్యులర్ అయ్యే ఓహో అయినా అలాగే అనౌన్స్ చేయకూడదు తప్పు కదా అది సత్యం లేదు కదా సొసైటీలో సత్యం అనేది లేకుండా అయిపోయింది చూడండి ఇర్రెగ్యులర్ మరి రెగ్యులర్గా కష్టపడి రెగ్యులర్గా కట్టిన వాటికి ఉపయోగం ఇర్రెగ్యులర్ అన్నీ రెగ్యులర్ దాన్ని కృత విప్రనాశ అంటారు ఇర్రెగ్యులర్ ఉంది రెగ్యులర్ అంటే కృత విప్రలాశ చేసిన తప్పుకి దుష్ఫలితాన్ని అనుభవించకుండా పోతుంది కాబట్టి ఆత్మ పుట్టింది ఆత్మగిట్టింది ఆత్మ అనిత్యము అనేది నీ కర్మకాండకేమీ శోభను ఇవ్వదు ఏ కర్మకాండను నిలబెట్టడం కోసం నువ్వు ఆత్మకి పుట్టుకను స్వీకరించావో ఆ కర్మకాండకే అది శోభన ఇవ్వదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పుట్టాడు అని నువ్వు అంత బలబుద్ధి చెప్పేస్తున్నావయ్యా అది వెంకటేశ్వర స్వామికి శోభన ఇవ్వదు ఎందుకంటే కనీసం ఆయన ఒక్కడు పుట్టుక మరణము లేనివాడని మనం వెళ్ళి ఆరాధిస్తున్నాము ఆయన పుట్టాడు అని నక్షత్రంతో సహా జాతకం కూడా వేసేసి పట్టుకొచ్చేస్తే ఇంకా ఇంకా వెంకటే మనకి వెంకటేశ్వర స్వామికి తేడా పెద్ద ఎక్కువ ఏం ఏదో కొంచెం హైలో ఉన్నా ఆయన కింద పడాల్సి ఉంటుంది ఎందుకంటే జాతకం ఉన్నది ఓసారి ఇటు అటు ఉంటుంది శవణా నక్షత్రంలో ముట్టాడంటే ఈ శవణ నక్షత్ర జాతకులు అప్పుడప్పుడు వాళ్ళకి ఏం నాటి చనిపోతుంది పట్టిన కూడా అప్పుడు ఆయనకి ఏ ఆయనకి ఏం నాటి చేయంటే ఆయన ఆదాయాలు తగ్గిపోయాయి ఏదో ఆయన లడ్డూలకి సేల్ తగ్గిందన్న అర్థం ఏదో ఏం చెప్పమంటారు మహాశయ ఇది ఎలా ఉందంటే కంబట్లో భోజనస్తూ ఒంట్రుల లెక్క పెట్టినట్టుంది కాబట్టి ఈ ఆత్మ పుట్టింది అనే మాట జగత్తు సత్యం అనే మాట రెండు ఒకటే రెండు వేరు వేరేం కాదు అవన్నీ బ్రహ్మ పుట్టాడు జగత్తుగా జగత్తు సత్యం ఒకటే బ్రహ్మ జగత్తుగా పుట్టాడన్నా ఆత్మజీవుడే పుట్టాడన్నా ఒకటే ఇవన్నీ కూడా ఎలాంటివంటే జగత్తు మిథ్యా అని మీరు ఆ మాయావాదాన్ని స్వీకరించి అది మిథ్యా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు జగత్తు సత్యం అని మీరు అనుకుంటే మీకు విశ్రాంతి ఉండదు జగత్తు మిథ్యా తెలుసుకుంటేనే విశ్రాంతి అదే సంగతి కనుక అన్ని కాంట్రడిక్షన్స్లో పడిపోతారు జగత్తు సత్యము వాదనలో దీని మీద మళ్ళీ పూర్వపక్షం అక్కడికి సిద్ధాంతం పూర్తయింది మళ్ళీ పూర్వపక్షం పూర్వపక్షం అని ఎలా తెలిసింది నను అంటున్నాడు కదా నను అంటే పూర్వపక్షం అనమాట కొంతమంది ఈ బ్రహ్మచారులు వాళ్ళు చదువుతున్నప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రశ్నకి ఉన్నా లేకుండా వేసిస్తూ ఉంటారు ఏమంటారంటే ఆ నను చైతన్య అంటారు నష్టమాను నను నను అంటున్నారు అదో అదో అంటే నను అంటే అర్థం ఏమిటో మీకు బాగా గుర్తుంటుందని చెప్పారు पूर्वपक्ष नु ब्रह्मण द्वैताद्वैतात्मक समद्रादृष्टंता कथमु्यतावैतव पूर्वपक्ष ఏమో ద్వైతము అద్వైతము ఒకే తత్వము నందు ఉంటాయి అని మేమేమో దాన్ని చాలా జాగ్రత్తగా పోచాయింపు చేసి పోచాయింపు చేసి అంటారు అంటే విరుద్ధమైన అంశాలను ఒకే చోటకు తీసుకొచ్చి దాన్ని మేము చక్కగా నిలబెట్టాం కదా దాన్ని నువ్వు తోసిపుచ్చేసావు ద్వైతము అద్వైతము పరస్పర విరుద్ధములు కనుక ఒకే తోట ఉండలేవు అని నువ్వు తోసిపుచ్చావు అలాగే నువ్వు తోసిపుచ్చుటావు నీకు దృష్టాంతం చూపించాం కదా సముద్రము ద్వైతమా ద్వైతమా అద్వైతం తరంగములు కెరటములు పిల్లకెరటములు నొరగ బుడగలు సుడుగుండాలు ద్వైతమా ద్వైతమా ద్వైతము రెండూ కలుసున్నాయా లేవా ఉన్నాయి కదా నీకు దృష్టాంతం మేము చూపిస్తే ద్వైత అద్వైత రెండూ కలుసుండవు అని అండ్ నువ్వు ఇది కొత్త అలాగా దానికి ఆటంకం నీకు దృష్టాంతం చూపించాను కదా కలిసి ఉంటాయి ఇప్పుడు ఒక కారం కలిసి ఉండవు అన్నాడు కలిసి ఉండవు అంటే బెల్లం ఆమెకే ఒడ్డించారు వాడికి ఇప్పుడు చెప్పు కలిసి ఉన్నాయా లేవా కలిసి కదా ఏ కలిసి ఉండవు అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవి అలాగే ద్వైతం అద్వైతం కలిసి ఉండవు అని మాట అన్నారు శంకరాచార్య ఉండకపోవడం ఏమిటా ఉందని మేము చూపిస్తున్నాం కదా సముద్రం తీసుకో కలిసి ఉన్నాయా లేదా ద్వైతం అద్వైతం ఒక దృష్టాంతం ఇంకా కావాలంటే వినాకున్న దృష్టాంతాలు చెప్పచ్చు ఇలాగే దృష్టాంతాల్లో ద్వైతాద్వైతాలు కలిసి ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంటే నువ్వు ద్వైతాద్వైతాలు కలిసి ఉండడానికి వీరు లేదు కాబట్టి పరబ్రహ్మ ద్వైతమే అని వైయు శేలైతే కొంచెం కొంచెం కరెరెంట్ ఎలా పోతుంటే ఎలా పోతూ ఉండాలి కొంచెం అందరూ ద్వైతం ఉంటే మనము ద్వైతం అనాలి అందరూ అద్వైతం ఉన్నప్పుడు మనం అద్వైతం అనవచ్చు అలాగే సద్దుబాటు ధోరణి ఉండాలి కానీ ఏమిటి ఈ మూర్ఖత నీకు అని పూర్వపక్షం ఓకే దాని మీద ఆయన అంటున్నారు నా ఇది అంగీకారం కాదు ఎందుకంటే అన్య విషయత్వాత్ అది సంగ్రహవాక్యం నీ దృష్టాంతము అది పరమాత్మకు అన్వయించదు అది ఇతర విషయమైన దృష్టాంతం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అమెరికాలో పెళ్ళి ఉంటుంది అక్కడ పెళ్లి అక్కడ సందర్భం ఉంటుంది అది మీరు తీసుకొచ్చి ఇండియాకి అన్వయించకూడదు అది అన్య విషయం ఇప్పుడు డియోగో మ్యారడోనా అని ఒక అర్జెంటీనియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఆయన విల్లి అనే ఒక అమ్మాయిని పెళ్ళాడు ఏమండి ఈ పెళ్లికి ఈ పెళ్ళి వార్త న్యూయార్క్ టైమ్స్లో అది ఒక పెద్ద ఆర్తికల్ వచ్చింది దాని మీద అందుకోసం నేను చెప్పినాను లేకపోతే నాకు మాత్రమేం తెలుసు సో ఆ పెళ్ళికి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా అటెండ్ అయ్యారు ఈ బేరడౌరా గారు విల్లి ఫేరు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్ళే పెళ్ళి ఒక్కటే అదే కావాలేదు ఇంకా మిగతా అన్నీ అయిపోయి బాలశాలలో అన్నీ అయిపోయి నా అవన్నీ ఇవ్వే ఒక పెళ్ళే ఇంకా అవలేదు ఎందుకో కుదరలేదు ఎందుకంటే పెళ్ళంటే కొంచెం పెద్ద ఉత్సవంగా చేయాలి ఈ బంధువులందరినీ పిలవాలి ఆయనకు బంధువులు అంటే ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ ఈ యూరప్లో ఉన్నారు వీళ్ళందరూ యూరప్లో ఇక్కడ గిరీస్ దగ్గర మొదలు పెడితే అటు లండన్ దాకా ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ వెళ్ళాలి ఓ విమానంలో వెళ్ళారు వీళ్ళందరూ స్పెషల్ విమానంలో పోయారు డ్యూనా సైరీస్కి కాబట్టి అందుకోసం పెళ్ళి పెద్ద వ్యవహారం కాబట్టి అది అవలేదు మిగతా అన్నీ అయిపోయాయి సో అది అక్కడ జరిగింది ఆ దృశ్య ఆ సందర్భాన్ని తీసుకొచ్చి మీరు ఇండియాకి అన్వయించకూడదు అక్కడ సందర్భం వేరు ఇక్కడ సందర్భం వేరు కాబట్టి అలాగే సముద్రంలో ద్వైతం అద్వైతం ఉంది కాబట్టి పరబ్రహ్మలో ద్వైతం అద్వైతం ఉంటామని ఇది విషయం వేరు అది విషయం విషయం అంటే ఫీల్డ్ ఆ కాంటెక్స్ట్ వేరు ఈ కాంటెక్స్ట్ వేరు అన్య విషయాల విదేశాల్లో సంతానం కలిగినాం కూడా వివాహం లేకుండా సంతానం కలగడం అక్కడ చాలా సహజమైన విషయం సింగిల్ మదర్స్ అని అదొక సిస్టమ్ అలా ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ భారతదేశానికి అది అన్వయించదు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే వివాహం అయితే కానీ అసలు వీళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం దగ్గర కూడా సమస్య కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ ఏదో దృష్టాంతం చెప్పాననుకోకుండా సో అన్య విషయత్వాత నీ సముద్ర దృష్టాంతం అలాంటిది ఆ దృష్టాంతం ఇండియాకు అన్వయించే ప్రయత్నం ఎంత అనుచితము అలాగే సముద్ర దృష్టాంతాన్ని పరబ్రహ్మకు అన్వయించే ప్రయత్నం అంత అనుచితం ఎందుకంటే సముద్రం జడం తర్వాత సముద్రము సవయవం దాంట్లో అవయవాలు ఉంటాయి అది పుడుతుంది దిక్కుతుంది పుడుతుంది నశిస్తుంది అవయవాలు ఉంటాయి పరిచ్ఛిన్నం ద్రవ ద్రవ్యం అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ పెరాజ్ పరమాత్మ చైతన్యం జ్ఞానం ఆ జ్ఞానములో ఎరుక దాంట్లో విభేదాలు అవయవాలు ఇవే దానికి దృష్టాంతం లేదు నువ్వు కష్టపడితే నీకు దృష్టాంతం దొరుకుతుంది అది ఆకాశం ఆకాశ దృష్టాంతం దొరుకుతుంది ఆకాశంలో అవయవాలు లేవు ఆకాశము అసంగము అంతవరకు ఆకాశ దృష్టాంతం ఆ మేరకు దాన్ని దీనికి దగ్గరికి తీసుకురావచ్చు ఆకాశ దృష్టాంతంలోనే ఇంకొంచెం లోతుకెళ్తే అది నిలబడదు ఇట్ ఈజ్ వన్ లైక్ ఇట్ సెల్ఫ్ అలాంటిది రెండోది లేదు దానికి దృష్టాంతం లేదు దృష్టాంతం లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మేము కష్టపడే ఆకాశ దృష్టాంతాన్ని పెట్టాం అంతకుమించి ఇంకా వేరే దృష్టాంతం లేదు కాబట్టి అన్య విషయత్వాలు ఏదో సముద్రంలో ద్వైతం ఉంది అద్వైతం ఉంది ఆ టాపిక్ వేరు ఆ విషయం వేరు అది ఆత్మకు అన్వయించదు అని సంగ్రహవాక్యం వివరణ నిత్య నిరవయవస్తు విషయం హి విరుద్ధం అవోచామా ద్వైతాద్వైత్య విషయే నేను చెప్తున్నదేమంటే నిత్యము నిరవయవము నిత్యము అంటే కాలమునకు అతీతమైనది కాలము యొక్క ప్రభావము కాలము యొక్క పరిచ్ఛేదము లిమిటేషన్ లేనిది అవయవములు లేనిది ముక్కలు లేనిది అలాంటి ఒకటి ఉంది అది పరమాత్మ చైతన్యం దాంట్లో ద్వైతం అద్వైతం ఉండవు దాంట్లో ద్వైతం అద్వైతం అనేవి ఉండదు అతను ష్రాడింజర్ అనే ఒక పెద్ద ఫిజిసిస్ట్ ఉండేవాడు నోబల్ ప్రైజ్ విన్నరు పెద్ద ఫిజిసిస్ట్ వేవ్ థియరీని డెవలప్ చేసింది ఆయనే ష్రాడింజర్స్ వేవ్ ఈక్వేషన్ అని చాలా ఫేమస్ అతను మాట్లాడుతూ ఉండేవాడు అతను ఉపనిషత్తులోవి బాగా చదువుకున్నాడు అతను ఏమనేవాడు అంటే యు కెనాట్ ఫైండ్ ఎ సెకండ్ కాన్షియస్నెస్ అనేవాడు ఎందుకంటే ద సెకండ్ అనే అనే అనే జ్ఞానము కలగాలి అంటే ఆ జ్ఞానంలోనే కలుగుతుంది ఇది సెకండ్ అనే జ్ఞానము అనే కాగ్నిషన్ ఆ జ్ఞానంలో కలుగుతుంది జ్ఞానం ఉంటే కానీ ఫస్ట్ సెకండ్ అనే భేదము మీకు అనుభవానికి రాదు దేర్ ఈజ్ నో ఆ కాన్షియస్ హెస్ నో నో ఫ్లోరల్ అది అతను చెప్పింది కాన్షియస్నెస్ హ్యాజ్ నో ఫ్లోరల్ ఎందుకో తెలుసిన ఫ్లోరల్ అనేది కాన్షియస్నెస్ లో ప్రకాశిస్తుంది ఫ్లోరల్ అని తెలియాలంటే కాన్షియస్నెస్ ఉండాలి కాబట్టి కాన్షియస్నెస్ కనుక ఫ్లోరల్ అయితే దేర్ షుడ్ బి అనదర్ కాన్షియస్నెస్ టు రికగ్నైజ్ ద ప్లోరాలిటీ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ అండ్ దట్ అనదర్ కాన్షియస్నెస్ ఈజ్ ది రియల్ కాన్షియస్నెస్ ఈ ఫ్లోరల్ ఈజ్ కాన్షియస్నెస్ కాదు ఎనీ మోర్ బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఇట్ ఈస్ బ్రాట్ టు లైట్ బై అనదర్ కాన్షియస్నెస్ కాబట్టి కాన్షియస్నెస్ కెనాట్ హ్యావ్ క్లోర్ అది ఆత్మ చైతన్యానికి బహుత్వం ఉండదు అంచేతనే అది నిత్యము అంటే కాలమునక అతీతమైనది కాలం దానిలో ప్రకాశిస్తుంది కాబట్టి కాలం యొక్క పరిచ్ఛేదం ఆత్మ చైతన్యాన్నిగా వర్తించదు నిత్యము నిరవయవము ఎందుకంటే అవయవములు ఉన్నాయి అని తెలియాలక్కర్లేదా తెలియాలి తెలియందే ఉన్నట్టే కాదు అవయవాలు అవయవములు ఉన్నాయి అని తెలియాలి అంటే తెలివి ఉండాలి ఆ తెలివి ఎందు అవయవములు భిన్న భిన్నంగా ఉన్నాయి అని తెలుస్తుంది ఆ తెలివిలో ఇంకా భేదముండదు తెలివిలో భేదం ఉన్నట్లయితే ఆ భేదాన్ని గుర్తించే మరో తెలివి ఉండాలి ఆ మరో తెలివిలో భేదం ఉండదు అదే యథార్థమైన తెలివి అవుతుంది కాబట్టి ఆత్మ నిత్యము నిరవయవము పరమాత్మ నిత్యము నిరవయవము అయి దాంట్లో అద్వైతము అదే అద్వైయంగానే ఉంటుంది తప్ప దాంట్లో ద్వైతము నాకు తావు ఉండదు కాబట్టి ద్వైత అద్వైత కలిసి ఉంటాయని నువ్వు చెప్పిన దృష్టాంతము దానికి అన్వయించవు ఇట్ ఈజ్ లైక్ ఇట్ సెల్ఫ్ నథింగ్ ఎల్స్ ఈజ్ లైక్ కాబట్టి అక్కడ అన్వయించవు సముద్రాది దృష్టాంతాలన్నీ కూడా అక్కడ అన్వయించవు అది ఒక సమాధానం దీని మీద ఇంకో సమాధానం ఉంది సముద్రంలో ద్వైతం అద్వైతం ఉందని మీరు అంటున్నారు సముద్రం వైపు నుంచి చూడండి సముద్రా సపో నేను ఒక డైలాగ్ చెప్తా సముద్రాల దగ్గరికి వెళ్ళాను నేను ఓ సముద్రమా నీవు ఉన్నావా నేను నీ ఎందుకు కెరటములు తరంగములు ఉన్నావా అంటే నా ఎందుకు తరంగాలు ఉన్నాయా తరంగాలంటే ఏమిటి అవేమిటి అవి కాదు నీ మీద ఉన్నాయి నేనే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు నేను నేనున్నాను అన్నప్పుడు నీకు ముక్కు ఉందా అంటే ముక్కు ఉందా అంటే ఉరికేతో ఆ సంస్కారం అలా పట్టేసి ఉంది కాబట్టి ఉందని చెప్పడమే తప్ప నేనున్నాను అన్నప్పుడు ఆ నేనున్నా ఈ నేను ఆ సత్తుకి నేనున్నాను అనే అనుభవము ఆ అనుభవాన్ని మీరు ఆలోచించండి స్వయంగా ప్రకాశించే అనుభవం అది ఇటు స్వయం ప్రకాశమైన సత్ ఉనికి ఉండడం తను తనంత తానుగా తెలుస్తూ స్ఫురిస్తూ ఉంటుంది ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను స్ఫురిస్తూ ఉంటుంది ఆ స్ఫురణలో ఇక్కడ ముక్కుంది అక్కడ చెవుంది అని అలాంటివి ఉంటాయా ఉండవు మీరు ఆ నేనుని ఈ దేహంతో ముడిపెట్టి ఈ దేహానికి ఇక్కడ ముక్కుంది ఇక్కడ చెవుంది కాబట్టి నాకుందని మీరు భ్రమపడి ఆ భ్రమని బట్టి పట్టుకురావాలి తప్ప భ్రమ లేకుంటే దేహాధ్యాస లేకుంటే శుద్ధమైన నేను అనే స్ఫురణ మీకు ఈ అవయవ విభాగం కనపడదు మెటీరియల్ ఆబ్జెక్ట్ లెవెల్కి దిగజారిపోయి దాంతో ఐడెంటిఫై అవుతే కానీ మీకు ద్వైతమో అద్వైతమో కలిసి ఉన్నాయనే మాట పొసగదు అసలు అంచేత ఆ పరమాత్మ చైతన్యానికి నువ్వు చెప్పిన సిద్ధాంతం వర్తించదు ఇక కార్య విషయే నా ఇప్పుడు పుట్టిందండి సముద్రం పురుగు పుట్టిందే మీరు పుట్టిందిగా కూడా సృష్టిలో భాగం సృష్టి జగత్తు పుట్టినట్టుగానే నీరు పుట్టింది నీటికి అవయవాలు ఉంటాయి అంచేతనే మీరు బిందులో నీళ్లు తీసుకుని దిగుబట్టుకెళ్ళాల్సింది సపోజ్ నీటికి అవయవాలు లేవనుకోండి అప్పుడు ఏం చేయాలి మొత్తం సముద్రంలో నీళ్ళన్నీ మీరు మోసుకెళ్ళాల్సి ఉంటుంది కదా అవయవాలు లేకపోతే లేకపోతే మొత్తం నీళ్ళన్నీ అక్కడ పడేయాలి కదా ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది ఇది తీసి అక్కడ పెట్టండి అన్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతారా అక్కర్లేదు ఎందుకని అవయవాలు ఉన్నాయి దీనికి ఓ ముక్క తీసి పెడతారు ఆ తర్వాత రెండో ముక్క పెడతారు ఆ రకంగా సపోజ్ దీనికి అవయవాలు లేవనుకోండి అంతా కూడా ఒకటే ఏకాండీ ముక్క అంటారు ముక్క అనుకోండి అప్పుడు ఏం చేయాలి మీరు మొత్తం అంతా పెట్టాలి మీరు మొత్తం మొయ్యలేకపోతే అక్కడే ఉంటుంది ఇప్పుడు చెప్పండి సముద్రానికి అవయవాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ఎందుకని ఓ బిందిలో మీరు పట్టుకెళ్ళొచ్చు సముద్రం నుంచి ముక్క అవయవాలు ఉన్నాయి దానికి కాబట్టి అవయవాలుండే పుట్టుకగలిగి జగత్తులో భాగంగా ఉండేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదా నీ ద్వైతం అద్వైతం పెట్టుకో నాకేమీ అభ్యంతరం లేదా దాన్ని మోసుకొచ్చేసి ఆ పరమాత్మ చైతన్యం మీద ఆరోపించే ప్రయత్నం చేయకు అని చెప్తున్నాను తస్మాత్ శృతి స్మృతి న్యాయ విరోధాత్ అనుపనేయం కల్పనా కాబట్టి పరమాత్మ ఎందు అద్వైతము ఉంది ద్వైతము ఉంది ఎందుకు నీకు ఆ ద్వైతం ఎందుకు కావాల్సి వచ్చింది నేను మీకు చెప్పాను హ్యూమన్ మైండ్ ఫంక్షన్ చేసే విధానాన్ని మీకు నేను వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశా అంతేగా నాకు ఎవరిలో ఒక పర్టికులర్ ఆచార్యుడిని ఏదో అండమందు నాకు తాత్పర్యం లేదు హ్యూమన్ మైండ్లో ఈ వీక్నెస్ ఉంది ఆ మనిషి ఎంత గొప్పవాడై ఉండొచ్చు పెద్ద ఆచార్యుడై ఉండొచ్చు కానీ ఆయనలో ఈ వీక్నెస్ ఉంది బుద్ధుడు అన్నాడు నేను ఆ చేశాను అన్నాడు బుద్ధుడు ఏమిటండి ఆ పొరపాటు అన్నారు అంటే ఈ బ్రహ్మచారులకు బ్రహ్మచారిణులకు అందరికీ కలిపి సన్యాసం ఇచ్చాను అది నేను చేసిన పొరపాటు అని చెప్పాడు ఈ పొరపాటు చేయకుండా ఉండాల్సిందే అన్నాడే బుద్ధుడు తర్వాత తర్వాత కాలంలో వచ్చిన మహాత్ములు అందరో చాలామంది బుద్ధుడు చేసిన పొరపాటు మనం చేయొద్దు అని అనుకున్నారు ఎందుకంటే బుద్ధుడు కొంచెం ఆర్గనైజ్ చేశాడు ఇది మొనాస్టరీస్ని ఆర్గనైజ్ చేశాడు ఆర్గనైజ్ చేసి వివేక వైరాగ్య వైరాగ్యం గల వాళ్ళందరూ వచ్చి సన్యాసం తీసుకోండి అని చెప్పేసి ఆఫర్ చేశాడు ఓపెన్గా అంటే అడిగిన వాళ్ళకి ఇచ్చేవాడు ఆయన ప్రసంగం వినేప్పటికీ వీళ్ళకి వల్ల వైరాగ్యం వచ్చేసేది వచ్చేసి ఇల్లు వాగిలి వృధులుపెట్టేసి వెళ్ళి ఆయన చుట్టూ తిరిగివారు ఆయనతో పాటుగా భిక్షకే కలికి వెళ్తారు కొంతకాలం ఏదో సంఘం శరణంగా ఇచ్చామి బుద్ధం శరణంగా ఇచ్చామి ధర్మం శరణంగా ఇచ్చామి అంటే పాపం ఆయన చుట్టూ తిరిగితే కొంతకాలం అయ్యాక సన్యాసం ఇచ్చాడు ఆయన కొడుక్కి సన్యాసం ఇచ్చాడు వాడు రాహులుడు వాడు ఇదంతా యథార్థంగా జరిగిన చరిత్ర వాడు పెరిగి పెద్దవాడయ్యి వాడు వచ్చే నాన్నగారు నాకు సన్యాసం నాన్నగారు ఏమిటండి సన్యాసానికి సన్యాసంలో నాన్నగారు లేదు కదా అంటే ఆయన అన్నారు అరే నాన్నగారు లేదు ఏం లేదు పోయి వాళ్ళతో పాటు ఆ బ్రహ్మచారులతో పాటు ఉండి కొంతకాలం అన్నారు ఆయన అంటే వీడు వెళ్ళి బ్రహ్మచారులతో పాటు ఉండి చక్కగా శ్రద్ధగా బుద్ధం శరణంగా ఇచ్చామి సంఘం శరణంగా ఇచ్చామి అంటో భిక్షా తీసేసేవాడు అక్కడ పూల తోటది కూడా ఉద్యానంలో కష్టపడి పనిచేసేవాడు రోజుకి పన్నెండు గంటలు కాయి కష్టం చేసేవాడు పాత్రలో భుజించేవాడు ఇవన్నీ చేసేవాడు అలా ఆరు నెలలో ఎంతో చేసిన తర్వాత ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చాడు ఆయన దాంతో వీడు సన్యాసం ఉంచుకుని అమ్మాయి వెంట పడ్డాడు ఆ తర్వాత పడితే ఆయన అనుకున్నారు మనం పొరపాటు చేశాము అసలు ఈ వ్యవస్థలోనే ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి సన్యాసం ఇచ్చేసి ఒకే చోట పెట్టడం అవేదే వాళ్ళ పొరపాటు అది ఆయన అనుకున్నారు కాబట్టి పొరపాటు అన్నది ఎవళ్ళైనా చేస్తారు నేను ఈ కథంతో ఎందుకు చెప్పానంటే బుద్ధుడిని నేను తప్పు పడుతున్నానా తప్పు పట్టట్లేదు హ్యూమన్ హ్యూమన్ మైండ్ ఇస్ లైక్ డాక్ట్ ఆయన అవతార పురుషుడు ఆయన బోధలో ఆత్మవాది ఆత్మస్వరూపాన్ని గురించి ఆయన ఉపనిషత్తులతో సమానంగా మాట్లాడతాడు ఆయన వాణియే ఉపనిషత్తుడు అంతటి బుద్ధ గీత అంతటి మహిమాన్వితమైన ఉపదేశం కానీ ఒక పర్టికులర్ కాంటెస్ట్లో మిస్టేక్ అయ్యాడ లేదా ఆయనే చెప్పాడు అన్నమాట రాముడు అన్నాడు పొరపాటు చేశాను అన్నాడు శ్రీకృష్ణుడు అన్నాడు ఏదో చేశాను లేవా అన్నీ కరెక్ట్గానే చేశామని చెప్పడానికి వీలు లేదండి కాబట్టి ఒక మనస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే కానీ ఎవరిని నిందించే ప్రయత్నం కాదు ఈ ద్వైతాద్వైతం ఎవళ్ళు పెట్టారంటే ఈ రాసలీల వాళ్ళు పెట్టారు వల్లభాచారికి పెట్టారు పుష్టి మార్గం పేరు పెట్టి ఆయనకి ఆయన అద్వైతి అద్వైతం పరబ్రహ్మ పరమాత్మ ఎందుకంటే ఉపనిషత్తుల్ని అన్వయించి వాడందరూ అద్వైతులే తరువాతి కాలంలో వచ్చింది కరప్షన్ ఉపనిషత్తుల్లో అద్వైతమే ఆయన ఉపనిషత్తు అనుయాయి కానీ శ్రీకృష్ణుడు రాసలీల గోపికలు యశోద యశోద ముంగిట వీడు పాట ఇవన్నీ ఆయన కలిసి రావాలి యమునానది తర్వాత తరంగములు యమునా మధుర వీచి మధుర యమునానది మధురమే ఆ తరంగము మధురము తోయం మధురం యమునానది తోయం కూడా మధురం వాయురం మధుర అక్కడి నుంచి గాలి కూడా మధురం అని ఇలా మొదలుపెట్టి అంతా బాగానే ఉంది దాంట్లో అభ్యంతరం అన్నారు మధురం మధురం అంతా దివ్యంగా ఉంది ఆ పరమేశ్వరుని భక్తి మార్గానికి చాలా బాగుంది ఆయన ఆయనకి ఏమైందంటే ఇప్పుడు ఈ అద్వైతం అంటే ఇదంతా దీన్నంతని ఇదంతా కూడా ఏమైపోతుందో అని ఒక భ్రమపడి ఆయన ఓ తెలివైన మనం ఓ తెలివైన పని చేద్దాం ఏమిటా పని అంటే అద్వైతం ఎలాగూ ఉంది ద్వైతాన్ని కూడా పెట్టుకుందాం పక్కనే అని అలా మొదలుపెట్టారు ఒకసారి నేను ఇది కూడా గమనించా మనిషికి తను ఒక ఊహ చేస్తాడు ఊహ చేసి ఇది బాగుందని అనిపిస్తుంది అనిపిస్తే దాంతో ఐడెంటిఫై అయిపోతాడు ఐడెంటిఫై అయిపోతే ఇంక అది ఆ కాన్సెప్ట్ని త్రోసి పక్కన పెడితే ఆయన యొక్క అహంకారాన్నే త్రోసేసినట్టయిపోతుంది ఆయన పర్సనాలిటీనే మీరు నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోతుంది